ీగరుభ్యో నమ హరి ఓంస్మృతిపరాణానామాలయపాదశంకర నిశ్వసిం వేదాయోవేదేభ్యోిలం జగత్ జన్మేతమహం వందే విద్యార అంతఃకరణసంత్యాగా అదిపూర్తి చే ప్రకాశోపి సాక్షమతే ఫలం వ్యాచ్యమేవాతర్నివారించెం టెక్నికల్ డి డి డి డి డిస్కషన్ నేను ఉపయోగపట్టాల్సి ఉంటుంది మరి పంచదేశాలలో ఉంటుందండి వృత్తి వ్యాప్తి ఫలం వ్యాప్తి అని రెండున్నాయి వాటిని మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని ఆయనే రచిస్తున్నారు అంటే మీకు జ్ఞానం కలిగినప్పుడు అది ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది దీన్ని ద సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు ఒక పదము కూడా కలదు రిపీస్టిమాలజీ అని అంటారు నాలెడ్జ్ ఎలా కలుగుతుంది నాలెడ్జ్ కలిగిన సందర్భంలో ఎలా కలుగుతుంది అంటే నాలెడ్జ్ అయితే మీరు ఏదో పెద్ద గొప్ప విషయాలని అనుకున్నక్కర్లా ఈవన్ సామాన్యమైన విషయాలు కూడా లైక్ కొండరి చూస్తే మీకు ఇది తెలుస్తుందిగా అది నాలెడ్జ్ ఘట జ్ఞానము అది ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ ఆ చర్చ చాలా అవసరం అది ఆ విచారము చాలా ముఖ్యం ఎందుకంటే నాలెడ్జ్ జ్ఞానము అనేది చేతన ధర్మం జడ ధర్మం కాదు ఇప్పుడు కొండనుకోండి జడము జడమంటే అర్థం ఏంటి అది తనను తాను తెలుసుకోలేదు ఇతరమును తెలియలేదు అది కుండ జడము ఇప్పుడు కుండ యొక్క జ్ఞానము అంటే ఇది కుండ అనే జ్ఞానము ఎవరికి కలిగింది నాకు కలిగింది నేను కుండను అనే జ్ఞానం లాగకుండదు ఇది కుండ అనే జ్ఞానం నాకు అందుచేత నేను చేతలుండను ఈ చేతలుండను అంటే జ్ఞానములకు కావలసిన మసాలా జ్ఞానానికి మసాలా అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చపాతీ చపాతీకి మసాలా ఏమిటి పిండి కదా అలాగే జ్ఞానం ఘట జ్ఞానం కలిగింది అనుకోండి జ్ఞానము ఇది ఘటము అనే జ్ఞానము దానికి మసాలా ఘటం కాదు లోపల ఉన్నా తెలివి ఘటండి ఘట జ్ఞానం ఉంటే లోపల తెలివి ఉండాలి మీ లోపల తెలివి ఉన్నది ఆ తెలివి నుండి ఇది ఘటము అని తెలిసి కదా ఆ తెలివి మీ లోపల ఉన్నది కాబట్టి ఇది ఘటము అని తెలియడానికి కావలసిన తెలివి ఘటంలో లేదు మీలో ఉన్నది ఓకే కాబట్టి మీలో ఉన్న తెలివి ఆ సందర్భంలో ఘట జ్ఞానము రూపముగా ప్రకటమైనది ఘటం తీసేసి పటం పెట్టాలనుకోండి పట జ్ఞానం కలుగుతుంది కుజ్యం పెడితే కువ్య జ్ఞానం అంటే అర్థం ఏంటి ఆ పదార్థము మారుతోంది తెలివి అది సమానంగానే ఉంటుంది అన్నింటికి మూలంలో ఒకే తెలివి ఉంటుంది అది మసాలా పంచదారు చిలకల్లాగా పంచదారు చిలకలు అనేక రూపాల్లో వస్తాయి కొన్ని గుర్రాల్లాగా కొన్ని చిలకల్లాగా కొన్ని ఇంకో అనేక రూపాల్లో వస్తాయి కానీ అన్నింటి యొక్క మసాలా ఒకటే కాదు పంచదార పిండి అలాగే ఘటజ్ఞానము పటజ్ఞానము పువ్య జ్ఞానము అంటే ఈ జ్ఞానములు వేరువేరుగా అనిపించిన వాస్తవానికి వాటన్నిటి యొక్క మసాలా ఒక్కటే నామరూపాలే తేడా ఓకే అంటే అర్థమైతే ముందు నామరూపములు ఘటము అంటే అది నామరూపం పటము నామరూపం నామాంటే నోటితో పలికేది రూపాంటే మనస్సుతో భావించేది ఓకే దాన్ని మనోవృత్తి అంటారు మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది మనస్సు పొందే రూపానికే మృతి అనిపేట మనోమృత్తి ఇప్పుడు పంచదారి చిలకలు చేసేవాళ్ళు ఆ పిండి తీసుకుని దాన్ని ఇలాగ దాంతో నొక్కుతారు నొక్కితే చిలకొస్తుంది అది నూలు నూనెలో కలయిన వాళ్ళు చేస్తారు ఇంకో దానితో నొక్కితే గురం వస్తుంది ఇంకో దాంతో నొక్కితే గాడిగా వస్తుంది అలాగనమాట పిండి అదే కాబట్టి తెలివి అదే ఆ తెలివిని ఘట అనే నామరూపాలలో పెడితే ఘట జ్ఞానమైంది పట అనే నామరూపాలలో పెడితే పట జ్ఞానం అంతే కదండి కాబట్టి దీంట్లో రెండు అంశములు ఉన్నాయి ఒకటి తెలివి రెండు నామరూపాలు రెండు అంశములున్నాయి రెండు అంశములు కలిసి మీకు ఘట జ్ఞానం అవుతుంది కదా అలాగే పట జ్ఞానం అవుతుంది అలాగే చిలక వచ్చిందనుకోండి పంచదారు పిండిని ఆ చిలక మూసలో పెడితే చిలకొచ్చింది అలాగనమాట అర్థమైంది కదండి కాబట్టి రెండు అంశములు ఉన్నది కదా ఒకటి నామరూపాంశము రెండు తిరిగి అనే అంశము రెండు ఉన్నది అవునండి తెలుస్తోంది కదా అంత పెద్దగా అర్థమైంది అది నేనే ఉంటే సాగ తీసుకున్నా నీకు తేలికావడం కోసం ఇప్పుడు రెండు అంశములలో నామరూపములు మనస్సును సప్లై చేసుకుంటా అది మనోవృత్తి రూపంగా మనకి తయారవుతూ ఉంటాయి ఆ నామ రూపం మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది ఆ వృత్తి రూప దానికి ఆ రూపాన్ని పొందడము దానికి వృత్తి వ్యాప్తి అని పేరు అంటే మనోవృత్తి చేయడం వ్యాపించబడినది అని వృత్తి వ్యాప్తి అని పేరు ఆ ఉండాలి కదా తెలివి అనుకుంటే ఏమీ లేదు దానికి ఫలం వ్యాప్తి అని పేరు ఫలము తెలివికి ఫలము ఎందుకంటే ఫలమని పేరు ఎందుకు పెట్టారంటే కర్మకి ఫలం ఎలాగో ఈ తెలుసుకోవడం కళ్ళు వెళ్తే తెలుసుకోవడానికి తెలియడమే ఫలం జ్ఞానం కలగడమే ఫలం జ్ఞానమే ఫలం కాబట్టి తెలియకపోతే అక్కడేమున్నట్టు ఏమి తెలియదు కదండి తెలియడమే ముఖ్యం అక్కడ కాబట్టి ఈ ప్రాసెస్ కి ఫలమేమిటి జ్ఞానం కలగడం కాబట్టి జ్ఞానానికి ఫలము పేరు పెట్టారు ఆ ఫలము కనుక ఫలం వ్యాప్తి మనసు వృత్తి రూపంగా వచ్చింది కనుక వృత్తి వ్యాప్తి అని రెండు వచ్చాయి ఓకే ఇప్పుడు ఘట జ్ఞానం ఎలా కలిగింది మనస్సు ఘట రూపాన్ని పొందుతుంది దాంట్లో తెలివి ప్రవేశిస్తుంది ఘట జ్ఞానం కలిగింది పటజ్ఞానం ఎలా కలిగింది మనస్సు పటరూపాన్ని పొందుతుంది దాంట్లో తెలివి ప్రవేశిస్తుంది పటజ్ఞానం కలిగింది ఓకే ఇప్పుడు నేను సాక్షిని అనే జ్ఞానం ఎలా కలుగుతుంది ఒక అహం సాక్షి ఆ విషయం గుర్తుందా లేకపోతే ఇది కొత్త పాఠం అయి ఉన్నట్టుగా ఉందా నేను సాక్షిని అంతకుండా అనుకున్నాం ఇప్పుడు మనస్సులో వస్తే వికారములన్నీ ఏవైతే ఉంటాయో చలనము ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీకు సాక్షి కొంచెం పెట్టండి ఇది ఉండుండి డౌన్ అయినట్టు అనిపిస్తుంది నా కంఠాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది ఓకే నా ఊసుకోవచ్చు నేను సాక్షిని అనేది ఇప్పుడు సాక్షి దేనికి సాక్షి మనస్సుకి సాక్షి మనస్సుకి సాక్షి అయినప్పుడు అహం సాక్షి అనేది వృత్తి ఓకే వృత్తి అనుకోండి అది తెలుసుకుంటున్నాం అది ఎప్పుడైతే నేను సాక్షి స్వరూపను అని మీరు తెలుసుకోవడం వరకు మనస్సే తెలుసుకో మనస్సుకు తెలుసుకుని మనస్సును దాటి వెళ్తారు కాబట్టి అహను సాక్షి అని తెలియడము మనస్సే పాటలు ఉంటున్నారు కాదు కాబట్టి అది మనోవృత్తియే అంటే వృత్తి కానీ ఆ వృత్తి ఎటువంటి వృత్తి అంటే దాటింపజేసే వృత్తి ఆ మనస్సులో ఉండే ఘట జ్ఞానము దాటింపదు దాటించదు అహను సాక్షి జ్ఞానము మీరు వృత్తి యొక్క పరిధి నుండి పైకి వెళ్లిట్లాగా చేస్తున్నారు కానీ అది కూడా వృత్తి అంటే వృత్తి యొక్క బంధాన్ని విడిపింపజేసే వృత్తి ఇప్పుడు మీరు వృత్తి యొక్క పరిధి నుండి పైకి వెళ్లి సాక్షి రూపంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు చేతనలోయే ఉన్నారు అక్కడ కొత్తగా మళ్ళీ చైతన్యం ప్రవేశించని అక్కర లేదు చైతన్యం ప్రవేశించాలి సాక్షి చైతన్యం ప్రవేశించలేదు ఎందుకంటే ఘటను జలం సాక్షి చేతనం కాబట్టి ఘట జ్ఞానము సందర్భంలో తెలివి ప్రవేశించుక అంటే ఫలం వ్యాప్తి ఏదైతే గలదో అహం సాక్షి అనేటువంటి అనుభవం సందర్భంలో తెలివి ప్రవేశమునకు ఆవశ్యకత లేదు గనుక ఎందుకంటే ఇప్పటికే మీరు తెలియలే తెలివి ప్రవేశించనక్కర లేదు అక్కడ ఫలం వ్యాప్తి ఉండదు కేవలం వృత్తి వ్యాప్తి మాత్రమే ఉంటుంది తెలిసిందా ఇది ఎలాగంటే ఆ పసదాల పిండి నుంచి గుర్రం గుర్రమో గాడితో చెలకో చెయ్యాలంటే మీరు దాంట్లో వేసి నొక్కాలి ఏదో మెటల్తో చేసి ఉంటుంది దాంట్లో ఆ పిండి పెట్టి నొక్కితే గుర్రమో గాడితో ఏదో బొమ్మ వస్తుంది మాకు బొమ్మ అక్కర్లేదంటే మీరు దేంట్లో పెట్టిన అది ఆల్రెడీ పంచదారు పిల్లి అయ్యే ఉన్నది అలాగే అహం సాక్షి అని తెలుసుకుని మీరు ఆ చైతన్యంలో ప్రవేశించేస్తే సాక్షి సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటే ఆ సాక్షి చైతన్యంలోకి మళ్లీ చైతన్యం ఋషులకు కావలసిన అవసరం స్వయం ప్రకాశమైన సాక్షి చైతన్యమే గడుక కాబట్టి వృత్తి వ్యాప్తి ఉండదు అని శాస్త్రకారుడు ఈ సాక్ష్యనుభవాన్ని ఆ విధంగా నిర్వచించినా అని ఆయన విజయరం స్వామి చెప్తున్నారు అర్థం ఏంటంటే అహం బ్రహ్మాస్మి వృత్తి ఫలం ఉండదు ఇంకా అయం ఘట అన్నప్పుడు వృత్తి ఫలము అహం బ్రహ్మ అన్నప్పుడు తప్ప ఇంకా ఫలము ఉండదు అహం అయం ఘట అనే అది మిమ్మల్ని ఆ వృత్తిలో బంధించే వృత్తి అహం బ్రహ్మాండు మిమ్మల్ని వృత్తి యొక్క పంది నుండి పనికి తీసుకువెళ్ళిపోయే వృత్తి ఈ తేడా స్వప్రకాశ స్వప్రకాశోపి సాక్ష్యేవాప్యతేన్యవత్ ఫలవ్యాఖ్యమేవారిత ప్రకాశ అతి సాక్షీ ఏ అన్యవత్ ఫలవ్యాఖ్యం అయ్య శాస్త్రకృ ేది అయినప్పటికీ అన్యవత్ అన్యాంటే ఇతరము ఇతరం అంటే ఘటము పటము ఇత్యాజ్ఞానం ఓకే మనోవృత్తి చేప్య నిశ్చయముగా వ్యాపించబడుతున్నది అంటే సాక్షి స్వయం ప్రకాశము మంచిదే కరెక్టే అయినప్పటికీ ఆ సాక్షిస్వరూపంలోకి మీరు ఎలా వెళ్తారు మనస్సు నుండి మనస్సులోకి వెళ్లి మనస్సును దాటి వెళ్తారు మనస్సులోకి వెళ్లి మనస్సును ఎలా దాటుతారు మనస్సులోకి వెళ్లి ఆ మనస్సులో నేను తండ్రిని కొడుకును ఈ డబ్బు నాది అని సంకల్పాలు పెట్టుకుంటే మీరు మనస్సును దాటగలుగుతారా దాటలే మనస్సులోకి వెళ్లి ఈ మనస్సు వేరు నేను సాక్ష్యస్వరూపుడను మనస్సును దర్శించేవాడను అని మీరు మనస్సుని సాక్షిగా దర్శించే ప్రయత్నం చేశాననుకోండి అప్పుడు మీరేమవుతారు మనస్సు నుంచి దాటిపైకి వెళ్ళిపోతారు కాబట్టి మరి మనస్సు నుంచి దాటి వెళ్ళడానికి మనస్సు సహకరించిందా లేదా నేను సాక్షిస్వరూపులను అని ఎందుకు అనుకున్నారు అలా పాఠాలు విన్నారు కాబట్టి అనుకున్నారు అలా అనుకోగానే మనస్సుని సాక్షిగా దర్శించే ప్రయత్నం మొదలైంది ఆ ప్రయత్నం చేస్తూనే మనస్సు కామ్ అయిపోతుంది నేను సాక్షిస్వరూపంలోకి వెళ్ళిపోతాను కాబట్టి నేను సాక్షిస్వరూపులను అనే వృత్తి వృత్తి మనస్సు యొక్క సంకల్పం అది అవసరం అది లేకపోతే సాక్షిలోకి వెళ్ళగలుగుతారు అది అవసరం ఓకే కాబట్టి ఘటపటాది జ్ఞానములలో ఎలా ఇది ఘటమనే వృత్తి ఇది పటమనే వృత్తి ఉన్నాయో సాక్షిస్వరూపంగా దీనికి ఉండే సందర్భంలో కూడా ఇది మనస్సు నేను సాక్షిస్వరూపుడను అనే వృత్తితోటి అది ప్రారంభమవుతుంది కాబట్టి వృత్తి వ్యాప్తి నిశ్చయముగా గలదు ఓకే అస్యా ఈ సాక్షి చైతన్యమునకు శాస్త్రకరు శాస్త్రుల చేత అనగా భాకారులు మొదలమువాది చేత ఫలవ్యాప్త్యవ ఫలముచే అనగా తెలివిచే వ్యాపించబడుత మాత్రమే నివారితం ఓచిపుచ్చబలినదీ ఇంకా ఫలం వ్యాప్తి అక్కర్లా ఘట ఘట జ్ఞానానికి ఘట షేప్ వస్తే కావడం దాంతో తెలివి కూడా ప్రవేశించాలి దీనికి మళ్ళీ తెలివి ప్రవేశించడం అక్కర్లా ఎందుకంటే సాక్షి తెలివియే అర్థమైందండి ఇప్పుడు చిలకలు చేసే పిండి ఉందనుకోండి దాన్ని నేను చిలక తినాలి అంటే వాడికి చిలక చేసి ఇవ్వాలి నేను చిన్నప్పుడు ఎగ్లాడుకునేవాళ్ళం నేను గుర్రం కావాలంటే గుర్రం చేసి ఇవ్వాలి నాకు గాడికి రావాలంటే గాడికి చేసి ఇవ్వాలి నాకు ఇదేం అర్థం లేదు నాకు పిండి కాదు అంటే ఎందుకంటే ఆ పిండి మడిపేట్లో పెట్టాను పిండి సిద్ధంగానే ఉందిగా అలాగే అర్థం ఏంటి కదండి మరి పంచదశి పాఠానికి వచ్చానంటే ఇక్కడ ఏమైనా భోజనం చేయడం కాదుగా తర్వాత ఇది శాస్త్రము కదా అయినా ఆ శాస్త్రాన్ని నేను జాగ్రత్తగా విడదీసి దాన్ని తెలుగులో సరళంగా చెప్పి ప్రయత్నం చేసుకున్నా ఎంత ప్రయత్నం చేసినా దానికి ఆ శాస్త్ర గ్రంథం అనేది ఒకటి ఉంటుంది సాక్షి సాక్షి స్వప్రకాశోకి స్వయం ప్రకాశస్వరూపుడే అయినప్పటికీ వలే వలే అన్యవత్ ఇతరములునగా ఘటపటాములు మనోవృత్తి చేప్య నిశ్చయోగా వ్యాపించబడుతున్నది అది సాక్షి చైతన్యమునకు శాస్త్రద్ధి వేదాంత శాస్త్రబోధకులచే ఫలవ్యాప్త్యం ఫలముచే అనగా చైతన్యముచే వ్యాపించబడుత మాత్రమే నివారితం నివారించబడినది ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి అయితే దీంట్లో ఒక మెసేజ్ ఉంది ఒక మెసేజ్ ఈ మెసేజ్ నేను చెప్పాను మళ్ళీ చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పగా చదివే మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ మనస్సులో వస్తూ ఉండే సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయాలి మనస్సులో వికారాలు వస్తూ ఉంటాయి ఎవరో ఏదో అంటారు ఇంట్లో నలుగురు ఉండాలనుకోండి ఎవడో ఒకటేదో పుల్ల మాట ఉంటాడు అంటే అది విన్న వాళ్ళకి మనస్సుకి వికారం అనిపిస్తుంది వికారం వస్తుంది కాబట్టి మనస్సుకి వికారం వికారం కలిగినప్పుడు మీరు వికారముతో మమేకమై మీరు దానికి మళ్లీ వాడికి ఎదురు వాడికి మళ్లీ వికారం కలిగించారనుకోండి వాడైనా నాకు వికారాన్ని కలిగించిన నేను కూడా వాడికి వికారమును కలిగించగలను అని మీరు అనుకున్నారనుకోండి ఎందుకంటే కలహము అంటారు అలా కలహించుకుంటూ కూర్చుంటారు ఇంట్లో జనువు చేసి మనం అలాగే చేస్తూ ఉంటారు అలహించుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మనస్సుకి వికారం కలిగినప్పుడు ఆ వికారమును మీరు సాక్షిగా దర్శించగలరు అంటే అది ఒక్కసారిగా మీకు అనుభవానికి వచ్చేది కొంచెం విషయం అంతే మీరేం చేయాలి ఎప్పుడైనా ఏకాంతంగా ఉండడం కొంత అభ్యాసం చేయాలి ఏకాంతం పెట్టుకోవాలి నేను ఒక పెద్ద ఆయన్ని చూశాను ఆయనకు ఏకాంతం అంటే భయం ఏకాంతమనే మాట ఎరుకరు ఆయన ఒంటది ధనం అనే తప్ప ఏకాంతమనే మాట ఎరుకరు ఒంటరి ధనం ఆయనకి రాత్రి ఒంటి గంట లాగా ఒకరిగా ఒంటరితనాన్ని సహించలేదు ఆయన అందుకోసం ఆయన ఏం చేసేవారంటే రాత్రి ఒంటి గంట దాకా ఈ వంజి మాదఫులు ఉంటారు కదండి కొంచెం పెద్దవాడు అయితే కొంత డబ్బు ఉన్నవాడు లేకపోతే పవన్ ఉన్నవాడు అయితే ఆయనకి సలాం చేస్తూ వండి మాదఫులు ఉంటారు కదా వాళ్ళు చుట్టూ పెట్టి కూర్చుని అప్పుడు వాళ్ళు ఉసిగెత్తిపోయే ఉరిగొట్టడా ఆయనకు నిద్రపట్టదు వీళ్ళందరూ వెళ్ళి పడుకున్నారనుకోండి ఆయన ఒంటరితనం తట్టుకోలేదు మీరు అలాగే ఉంటున్నారా అలా ఉండకూడదు ఒంటరితనం అనే మాట మనకి అసలు మన జీవితంలో ఉండకూడదు మరి ఏముండాలి ఏకాంతం అనే మాట ఉండాలి అంటే నా అభిప్రాయం ఒంటరితనం ఉండకూడదు కాబట్టి జుట్టు జనాన్ని బట్టి కాదు ఒంటరితనము అనేది కంప్లైంట్ ఏకాంతం అనేది ఏకాంతమును అభ్యాసం చేయాలి ఏకాంతంలో ఉండాలి అలా ఎప్పుడైనా ఏకాంతంగా ఉంటున్నారు కదా ఒక ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక తోట నిటారుగా కూర్చుండి కొంచెం లైట్ తక్కువ కొంచెం చీకటిగా ఉండాలి ఎందుకంటే ఆ లైట్ మీరు కళ్ళు మూసుకున్నా కూడా ఆ లైట్ ఏం మీ మనస్సు తన వైపులాగుతుంది అదేదో ఉందని తెలుస్తూ ఉంది అదే మన మనస్సు వ్యగ్రమం లేదా మనస్సు నిశ్చలం అయిపోవాలంటే కొంచెం చీకటి కూడా ఉండాలి అందుకోసమే మెడిటేషన్ చేసేవాళ్ళు చీకట్లో చేసుకుంటారు కొద్దిపాటి చీకటి నిద్రపోయినప్పుడు కొంచెం చీకటి ఉంది మరి దీపాలన్నీ నిద్రపోవడం కష్టం అలాగే ధ్యానం కూడా అలాంటి కాబట్టి చీకట్లో కూర్చుని ఆ నితాలు కూర్చుండి అంటే మనస్సుకు ఒక వస్తుంది అనమాట అప్పుడేం చేయాలి మీ మనస్సును దర్శించే ప్రయత్నం చేయాలి మనస్సును చూడాలి మనస్సు సంకల్పాలే ఆ థాట్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి పని చూడాలి ఆలోచనలను పట్టుకోకూడదు పట్టుకోవడం ఇది నాది ఇది నేను అనే విధంగా వాటితోకి తగులు కొనకూడదు వాటికి పక్క సెపరేట్ అయ్యి చూడాలి ఓహో ఇది ఈ థాట్ అని ఆ విధంగా చూడాలి తప్ప ఆ థాట్ తో మమేకం కాకూడదు అర్థమేమిటండి చూడాలి తర్వాత థాట్స్ ని తిట్టుకోకూడదు వాటిని పట్టుకోకూడదు తిట్టను పట్టుకోను అలాగా వస్తూ ఉంటే పట్టుకుంటాయి అలాగే దర్శిస్తూ ఉంటే మీకప్పుడు సాక్షి అనగానేమి అన్నది అనుభవానికి వస్తుంది అదిగో ఆ మనస్సును దర్శించే చేతన ఏది గలదో అదే సాక్షి అని అలా సాక్షిగా ఉండదు దీనివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి మీ స్వరూపం మనస్సు కాదు అనే అనుభవానికి వస్తుంది మీ స్వరూపము మనస్సు వెనుక ఉండే తెలివి తప్ప ఆ ఎనుక తప్ప మనస్సు కాదు అది గొప్ప గొప్ప జ్ఞానం అది అదొకటి అనుభవాలకు వస్తుంది క్రమంగా అనుభవాలకు వస్తుంది ఒకటి రెండు మనస్సు సెటిల్ అవుతుంది ఎందుకంటే మనస్సు థాట్స్ తోటి మీరు ఎప్పుడైతే మమేకం అవ్వటలేదో ఆ మనస్సుకి శక్తి ఉండదు ఇంకా మనస్సు దాని పవర్ పోతుంది అది కోయట్ గా దృష్టాంతం చెప్తాను మీరు గమనించండి అంటే మీకు మనస్సుకి బాగా రావడం కోసం చెప్తున్నాను రాచకురుపు ఉంటుంది అంటే క్యాన్సర్ కురుపు దానికి కావ కూడా దానికి కూడా రక్త ప్రసారమోది కావాలి కదా దానికి న్యూట్రిషన్ అది కావాలి లేకపోతే ఎలా దానికి కావలసిన రక్త ప్రసారము ఆ పోషక పదార్థములు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి దేహం నుంచే వస్తాయి దేహం నుంచే కాబట్టి ఎలా అయితే రక్తము మనం తిన్న ఆహారములో ఉండే పోషక పోషక పదార్థములను గ్రహించి దేహంలో అన్ని అవయవములకు సరఫరా చేస్తూ ఉంటుందో ఈ రాసకురుపు కూడా అలాగే సరఫరా చేస్తూ ఆ సరఫరా అంతా ఆ కురుపు పెరిగి పెద్దయ్యి దేహానికి వినాశాన్ని తెచ్చిపెడు దీన్ని తగ్గించే ఉపాయాలలో ఒక ఉపాయం ఏమిటో to టు బ్లాక్ ద సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ టు దాస్ట్ ఆఫ్ ది బాడీ అనే ఒక అప్రోచ్ దాన్ని కింగ్ చేయటం ఒక అప్రోచ్ రేడియేషను లేదంటే కెమోథెరపీ దాంట్లో దాన్ని ఆ సెల్స్ Tampi చంపే ప్రయత్నం అదొక approach, ఇది ఇంకో అప్రోచ్ ఏంటి ఆ అవయవమునకు రక్త ప్రసాదము లేకుండా మీరు తినే ఆహారంలోనే పోషక పదార్థములు దానికి చేరకుండా మీరు అడ్డుకోగలిగితే క్రమంగా చచ్చిపోతుంది డెడ్ సెల్ అయిపోతుంది డెడ్ సెల్స్ అయిపోతే అవి ఎక్కువగా సెల్ ఉండదు బతుకుంటేనే సెల్ డివిజన్ కాబట్టి ఎండిపోతుంది ఇది ఒక అర్థమైందండి ఈ పాయింట్ తెలిసిందా మీరు మనస్సు దగ్గరికి రండి మనస్సులో సంకల్పాలు ఏవో వస్తూ ఉంటాయి ఆ సంకల్పాన్ని మీరు పట్టుకోవడం ద్వారా దానికి బాగా బలం వచ్చేస్తుంది ఆ సంకల్పము దుఃఖమైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది సుఖమైతే సుఖానుభవాన్ని ఇస్తుంది ఆ సంకల్పానికి అంత బలం వస్తుంది ఎక్కడి మీరు పట్టుకోవడం మానేసేపటికి మీరు సాక్షిగా ఎప్పుడైతే మారిపోయినారో సంకల్పానికి బలమే లేకుండా అయిపోతుంది అర్థమైందండి కాబట్టి మనస్సు మిమ్మల్ని పీడించలేదు ఇంకా మనస్సు మీ వశంలోకి వస్తుంది మనస్సు వశంలో మీరు ఉండదు ఇంకా గొప్ప ప్రేమ మీకు వస్తుంది మనస్సును వశం చేసుకోవటం అది చక్రవర్తికి కూడా సంభవం కాదు చక్రవర్తి అనేక రాజ్యాలను దండయాత్ర చేసి యుద్ధాలు చేసి తన కబ్జాలోకి తెచ్చుకోగలుగుతాడు కానీ మనస్సు దగ్గరికి వచ్చే దత్తమే కాబట్టి చక్రవర్తికి కూడా లే స్వాతంత్ర్యము నీకొస్తుంది ఆ సాక్షి రూపంగా నిలిచి ఉండడం అసాక్షియే ఆత్మ సాక్షియే బ్రహ్మ కాబట్టి సాక్షికి చాలా పెద్ద ప్రాముఖ్యము గలదు ఇప్పుడు నీకు ఏదైనా వార్త వచ్చిందనుకోండి ఆ వార్త రాగానే కొంతమంది అది మంచి వార్త అయితే ఎదురు గెంపులు వేసేసి పెద్ద పెద్ద నవ్వులతో పేలింతాలతో చాలా అట్టహాసంగా ఉంటారు రాత్రి పదకొండు గంటలకి బాణా సంచాకాలు వస్తారు ఇండియా క్రికెట్ అంటే దాని అర్థమేంటి మీరు మనస్సునకు వశులై ఉన్నారు అది చెడు వారికి వచ్చింది అనుకోండి అప్పుడేమవుతుంది మళ్ళీ మీరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఒకసారి క్రికెట్ లో ఇండియా ఓడిపోయినప్పుడు ఆ టీవీని బదవ కొట్టేశారు వాళ్ళందరూ అక్కడ అబ్జర్వ్ ఏంటిలో ఒక పాతిక మంది కలిపి ఒక చూస్తున్నారు ఆ టీవీని బగలు కొట్టేశారు దాన్ని ఇలాగా రాళ్లతోటి వంటతోటి కొట్టేసి అది మంటలు వచ్చి కాలిపోయింది అంటే మనస్సు విషంలో ఉన్నారన్నమాట వికారం అదే సాక్షి రూపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందండి మీకు నచ్చి వార్త మీరు నిర్వికారంగా సాక్షిగా ఉంటారు చెడు వార్త కూడా మీరు నిర్వికారంగా సాక్షిగా ఉంటారు అలాంటి నిర్మికార సాక్షిస్థితిలో ఉండే మహాత్ములు అన్న మాట ఏంటివ భవతి మంగళ ఏది జరిగితే అదే మంగళము అంటూ మాకు లోన్ మంగళము మాకు లోన్ పరీక్ష తప్పేయండి మంగళము నేను కాలుద్యాన్ని కింద మోకాలు దెబ్బ పుట్టిందండి అన్ని మంగళమే అంటే అర్థమేంటి వాహ్యమునందుండే ఘటనలకు మీ మనస్సును ప్రభావితం చేసే శక్తి లేకుండా కూర్చున్నారు బాహ్యంలో ఏది అవుతున్నా ఐదో అవుతూ అవుతుంది మీరు మాత్రం నిశ్చలంగా నిర్మికారంగా అలా కూర్చొని ఉంటారు అదే స్వేచ్ఛండి అదే స్వాతంత్రుడు కాబట్టి సాక్షిభావము చాలా గొప్పదండే ఏదో కాలక్షేపం కోసం చెప్పుకుంటున్నా మాట్లాడుకు నేను చాలా గొప్పది సో కాబట్టి ఈ సాక్షి భావము యొక్క మహిమను తెలుసుకుని మీరు తప్పక అభ్యాసం చేయాల్సి ఉంటుంది అది ఆ శ్లోకము యొక్క ఒక మెసేజ్ ఇది ఎప్పుడు కానీ నేర్చబడిపోతూ ఉంటుంది మైకు ముందు అందరూ మరి నేర్చుకుంటున్నాం నేను నేర్చబడుతున్నానో అప్పుడప్పుడు నాకే స్వప్రకాశో సాక్ష్యే వృత్తి వ్యాప్త్యవతే ఫలవ్యాప్త్యమేవారిత అర్వాత శ్లోకే ఆత్మానం చేజానీయా అయమస్మీతి వాక్య బ్రహ్మాత్మవ్యక్తిలిఖ్యో బోధస్వోియ యమస్మీకి వాక్య బ్రహ్మాత్మక్షోయే ఆత్మానం చేయ అస్మి ఇది వ్యక్తి ఇప్పుడు ఇంతకు ముందు ఈ ఈ అధ్యాయం ప్రారంభంలో మొదటి శ్లోకంలో చూశారు లేదు అక్కడ ఆత్మానం చేయా దయమస్మి పురుష తర్వాత పిచ్చం కశ్యకామాయ శను సంచుకే అంటే చూడండి మీరు ఆలోచించండి దేహంలో ఏదైనా ఇప్పుడు బాహ్యంలో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి ఆ మార్పు మీకు బంధాన్ని కలిగిస్తుంది బంధం అంటే దానికి మీరు తగులుకొని ఉంటారు అది దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకో అనుకోండి బాహ్యంలో వచ్చిన మార్పు మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఎప్పుడు ఆ బాహ్యమునకు మీరు తగులుకొని ఉన్నప్పుడు మాత్రమే మీరు బాహ్యానికి తగులుకొని లేరనుకోండి బాహ్యంలో పరిస్థితులు ఇల్లతో ఎలా ఉన్నప్పటికీ మీరు శాంతంగానే సుఖంగానే ఉండగలుగుతారు అది మరి క్షేరం లేకపోతే ఎలా ఉంటుంది ఈ కోతి గంతులు వేస్తూ ఉంటుంది చూడండి అలాగా బాహ్య పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా గంతులు వేస్తూ ఉంటారు క్రీడా మృగము అన్నారు క్రీడా మృగము ఈ పిల్లలు ఆడుకునే బొమ్మ ఉంటాం ఆ బొమ్మను మీరు ఎలా పిల్లలు అలా కుంగి కూయ అంటూ ఉంది మన బతుకు అలా చేయాలి బాహ్యంలో ఉండే పరిస్థితులు మారినప్పుడల్లా మనం పుంగి పుయ్యి పుయ్యం అది మంచిది కలిస బాధ్యపరిస్థితులకు నాకు సంబంధము లేదు అది సాంసారిక విషయములు అదొక ప్రవాహము నేను ఆ ప్రవాహం కాదు ఆ ప్రవాహంలో వాడిని కూడా కాదు నేను సాక్షిని అని మీకు తెలిస్తే మీకు ఆ క్రేడము వచ్చిందా లేదా క్రీడ వచ్చింది ఇప్పుడు చూడండి లోకంలో జనులు చాలా అధ్యానంగా ఉంటారు కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగా కొంత నిరుత్సాహం కూడా కలిగే విధంగా ఉంటారు నిన్న ఎవరో ధర్మ పొందేహారు ఎవరో ప్రశ్నలు అయితే ఇంకో ఆయన ఎవరో సమాధానం చెప్తున్నారు ఆయన ఆవిడ ఆ అమ్మగారి ప్రశ్న ప్రశ్న ఏమిటంటే మా అత్తగారు పోయారు ఇప్పుడు ఆ ఎక్కడ కలపాలి అనే ప్రశ్న అంటే తెలుస్తూనే ఉంటుందిగా ఎక్కడొక్కడ కలపాలి లేదు అసలులోనూ రాజమండ్రిలోనూ లేదా ఎక్కడో ఒక నదిలో ఎక్కడో కలపాలని తెలుస్తూ ఉంటుందిగా దాంట్లో ఎవరికి ప్రశ్న ఇందులో ఎవడో ఎందుదో చెప్తూ ఈ పండితులకు సమాధానం ఇలా ఉంటుంది లోకం ఇలా ఉంటుంది మట్టిలో కలప నీళ్లలోనే కలుపుతారు నీళ్లు ఆ గోవా హిందూ ముసల్ విశ్వా నీళ్ళు అయితే ఎవరి ఈ ఊర్లో నీళ్ళకి మద్రాసులో నీళ్లకి బెంగళూరులో నీళ్లకి తేడా ఏమైనా ఉందా ఎందుకరేంటి ప్రశ్న పుట్టింది ఎక్కడో నీళ్లలో కలిపితే ఆయన దానికి సమాధానం ఏం చెప్పాడంటే ఆవిడ ఊరు కూడా అయితే పెట్టారు అమ్మగారు ఏదో ఊళ్ళో నాకు కోపం ఆడు కోపం ప్రభుత్వం ఆ ఊర్లో ఓ చెరువు ఉంది కాబట్టి నేను ఏం చెప్పాడంటే సలహా ఆ ఎముకల్నే ఆ మూడిగా వన్ థర్డ్ చేసే చెరువులో కలపమన్నాడు ఇంకో వన్ థర్డ్ తీసుకెళ్లి ఇంకో ఇంకో రోడ్డు ఇంకో వన్ థర్డ్ తీసుకెళ్లి గోదావరిలో ఆ మిగిలిన వన్ థర్డ్ తీసుకెళ్లి కాశీలో కలప పని పెట్టలేదు బాగా పెట్టలేదు రెస్ట్ గా రెస్ట్ కాబట్టి ఇలా ఉంటాయి లోకంలో దృష్టికోణములు శాస్త్రాలు మత భావనలు ఇలా ఉంటాయి మనం మన మన వేదాంతం ఈ ఎవరికి చెప్పాలా ఎంతవరకు చెప్పాలా అని ఈ సమస్య నాకు ఇంకా తెగలేదు నేను ఇంకా ఆ సమస్య తోటి కుస్తి పడుతూనే ఉన్నాను చూడండి బాహ్యమునందు ఎవరివో ఘటిల్లుతో ఉంటాయి ఎవో అవుతూ ఉంటాయి బాహ్యం అంటే అది ప్రపంచము కదా అది స్థిరంగా ఉండదు కానీ ఇంగ్లీష్ లో చిన్నాడంట జగత్త గచ్చటి ఇది తెలియదు అలా మారిపోతూ ఉంటుంది అది మారిపోయినప్పుడల్లా మనం కూడా మారిపోతూ ఉంటే ఆ బతుకు అది కుక్క బతుకే అయిపోదు మనం ఎలా ఉండాలి బయట ఉండే పరిస్థితులు ఏది ఎట్లు ఎక్కడ ఎప్పుడు ఎలా మారినా ఇటు మారినా అటు మారినా నేను నిర్వికాలముగా ఉన్నాను అలా ఉండాలంటారా అర్థం లేదంటారా అదేనంటారా వేదాంతం లేదా వేదాంతం ఇంతేజైనా ఉందా శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఇంద్రియస్ంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం తయోర్ల వశమాగచ్చే యశ పదిపంథిత అని అంటారు కన్ను తెరిస్తే మీదేదో ఒకటి కనపడుతుంది ఆ కనపడదానికి మంచి చెడు ఏదో ఒక ప్రభావం నీమీ ఉంటుంది చెడుతో విడితే ఏదో ఒకటి వినబడుతుంది ఆ విన విన్నదానికి మంచి చెడు నిదో ప్రభావం ఉంటుంది ఇలాగా ఉచిందల్లా నీమే ప్రభావం చూపిస్తూ ఉంటే మంచిగానే చెడుతా విన్నదల్లా మీద ప్రభావం చూపిస్తూ ఉంటే మంచిగానే చెడు నీ బతువు కుక్కలు దీగిన వెస్తలా తయారవుతుందరాయన అలా ఉండకూడదు మరి ఎలా ఉండాలి అంటే బయట ఇకైనా అకైనా మనం లోపల నిర్బరంగా నిశ్చలంగా ఉండాలి అంటే దానికి మనపై ఎట్టి ప్రభావము లేదు అని తెలుసుకోవాలి అంటే మరి దానికి నాకు ఉన్న ఈక్వేషన్ ఏమిటంటే అది దృశ్యము నేను సాక్షిని అదే ఈక్వేషన్ ఇంకా వేరే ఈక్వేషన్ ఏమి లేదు వాళ్ళు ఈ సాక్షి స్థితికి మీరు చేరుకుంటే మీకు ప్రపంచం అంతా వీళ్ళు సముద్రంలో పడినా మీరు నిశ్చలంగా కూర్చొని ఉంటారండి లేదా ప్రపంచమంతా పృథివీ సామ్రాజ్యం అంతా మీకు వచ్చేసినా కూడా మీరు నిశ్చలంగానే ఉంటారు అది లేదా అంటాం కదా సాక్షిభావం ఈ బాహ్య ప్రపంచము ఇక అశాశ్వతము నశ్వతము అనాత్మ దృశ్యము వీడికి నాపై ప్రభావము లేదు అని మీరు తెలుసుకుంటే ఆత్మా నుంచే ద్విజానీయా అయమస్మీతి పూరుష ఇంకా దేహమేది దేహం కూడా ఏవో మార్పులు చేతులు వస్తూనే ఉంటాయి బయట ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయో దేహంలో కూడా ఏవో మార్పులు వస్తూనే ఉంటాయి ఆ మార్పులకి ఏదో మీరు ప్రతిక్రియ చేస్తూనే ఉండాలి చేయి తిగిందనుకోండి కోట్లకు వస్తుండే చేయి తిగిందనుకోండి వెంటనే ఓ బ్యాండేజ్ వేసుకోవాలి అక్కడ బ్యాండేజ్ పెట్టుకోవాలి రెఫ్రిజిరేటర్ మీద ఎక్కడో దగ్గరగా బ్యాండేజ్ పెట్టుకోవాలి ప్రతిభి చేయదగిన వెంటనే బ్యాండేజ్ వేసుకోవాలి ఆ పోటీ పోతుందంటే మీరు తరిగిన కూరగాయలకి కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఈ బ్లడ్ తగుతుంది కదా న్యూసన్స్ కదా ఇది నాటే గుడ్ థింగ్ కాబట్టి తగిన వెంటనే దాన్ని బ్యాండేజ్ వేయాలి ప్రతిక్రియ ఉంటుంది చిన్నది ఒకప్పుడు పెద్దది జ్వరం ఇన్ఫెక్షన్ వస్తుంది డాక్టర్ తిని ఆయన కూడా ఇన్ఫెక్షన్ అంటే ఈ రోజుల్లో యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసేవి ఒకప్పుడు ఇన్ఫెక్షన్ అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చింది ఇప్పుడు బ్యాక్టీరియా కూడా బాగా డెన్సు అది అది కూడా ఈ యాంటీబయాటిక్స్ ని అవి పలహారం చేసేస్తున్నాయి తప్ప అవి చావటం లేదు ఎలాంటి పెట్టేది పూర్వం బొద్దింతల మంది కొడితే బుద్ధింతలు చచ్చిపోయింది అన్నట్టు బొత్తింతలకి ముందు ఇలా ఇలా స్ప్రే చేసే అనుకోండి అవన్నీ ఆ స్ప్రే అంతా కూడా పుచ్చుకుని ఆ తర్వాత అక్కడే డ్యాన్స్ చేస్తూ కనపడ్డాయి అనుకోండి మీకు అప్పుడు ఎవరుకోవాలి ఈ బ్యాక్టీరియా అంటే యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసాయి అప్పుడు డాక్టరు డాక్టర్ గారికి తెలివితే ఉంటాయంటే ఏది వేస్తే వీరికి తక్కువ ఎఫెక్ట్ తోటి వీళ్ళు బయటపడతాడు అని ఆలోచించి ఆయన మంచి యాంటీబయో డవర్లు ఉన్నాయి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి అది వేసుకుంటే వీరు బయటపడతారు ఆ ఇన్ఫెక్షన్తో ఈ పని చెయ్యాలి ప్రతిక్రియ ఉంటుంది